పాతిస్మృతి పురాణా నమామి భగవత్పాదశంకరకర ఓం ఆప్యాలే మమాక్ ప్రాణశక్షు శ్రోత్రమో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్మ నిరాకరణం మేస్టు తదాత్మని నివతేయ ఉపనిషత్సు బర్మాస్యి సంతు ఓ శాంతి శాంతి శాంతి అన్యదే తద్విధో అవిదితీ శుశ్రుమ పూర్వాస్త సో అది ఆగమము తత్ అంటే ఆ ఆత్మతత్వము ఆ పరమాత్మ విదితాత్ అన్యదేవా విదితము కంటే ఇతరము మాత్రమే విదితము అనాత్మూతమవుతుంది ఆత్మను విదితం అనడానికి వీల్లేదు ఎందుకంటే విదితము విదితము సర్వము అనాత్మయే కాబట్టి ఆత్మతత్వము అనాత్మలో అవుతుంది కాంట్రడిక్షన్ తర్వాత విదితము నామరూపాత్మకమవుతుంది అసలు ఒక ఒక విషం డెవలప్ చేసుకోవాలి మనిషి ఏదంటే ఆ విషము నామరూపములు మిథ్య అనే విషాన్ని క్లియర్గా పట్టుకోవాలి నామరూపములు మిథ్యాని గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైతే మీరు నామరూపములు మిథ్య అనే అనుభవానికి తెచ్చుకుంటారో అప్పుడు ఆ రియాలిటీ ఆ సత్య వస్తువు దాన్ని మీరు పట్టుకోనక్కర్లేదు అదే మిమ్మల్ని టలోకి తీసేసుకుంటారు ఎందుకంటే కామరూపములు మిథ్యా అని స్పష్టంగా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనస్సు యొక్క చలనం ఆగిపోతుంది దాని అంతకంది సహజంగా దేర్ ఇస్ నథింగ్ టు మూవ్ బికాజ్ మనస్సు యొక్క మూవ్మెంట్ వ్యాకరణము ఉంటుంది చూడండి కుమ్మరివాడు కుండలు బాణలు చేసినట్టుగా ఆ ఫంక్షనింగ్ ఆ వ్యాపారము అది మనస్సు అలాంటి పని చేస్తూ ఉంటుంది అది నామరూపాలని అలా సృష్టిస్తూ ఉంటుంది అది చేసి నామరూపములను సృష్టించుట ఇంకా వేరే పనే ఉండదు మనస్సుకి మెంటల్ ఫామ్స్ ఫిజికల్ ఫామ్స్ అనేక రకాల ఫామ్స్ అలాగా అలా కొట్టి పోసేస్తూ ఉంటుంది సృష్టించేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే నామరూపములు మిథ్యా అనే అనుభవం మనకి బాగా దృఢంగా కలుగుతుందో మైండ్ బికమ్స్ కామన్ క్వట్ సత్యము మనల్ని సత్యము తనంత తానుగా ప్రకాశిస్తుంది కాబట్టి నామరూపం నిరాకరడం చాలా ఇంపార్టెంట్ అయితే నామరూపములకు అతీతంగా నామరూపములకు విరుద్ధముగా కాదు నామరూపములకు అతీతముగా ఇంకా విరోధము వేరు అతీతముగా పోగుటం వేరు సో ఎనీవే సో విదితము తప్పనిసరిగా నామరూపాత్మకమై ఉంటుంది నామరూపాత్మకానికి కాకపోతే ఇంద్రియములకు మనస్సునకు గోచరము కానే కాదు మనస్సునకు ఇంద్రియముకు గోచరం అవుతుందంటే అది నామరూపాత్మకమే నామరూపాత్మకము అది అసత్యము అది మిథ్యా కాబట్టి సత్యవస్తువు విదితాత్ అన్యదేవా ఇతరము మాత్రమే ఇక अके अविद्युत कट अतं तरी अज्ञात प्राप्त आह अथो अपरीता अव्याकृत अवद्यालक्ष व्याकृतबीजा अड्डा वो దాని పైన అధి ఉపరి అధి అన్నది అవ్యయం ఆ అవ్యయానికి అనేక అర్థాలుంటాయి అనేక అర్థాలుంటాయి ఒక అర్థం అధికృత్య అనర్థం ఉన్నది ఆత్మానం అధికృత్య అధ్యాత్మం అనే ఉపయోగం ఉన్నది అంటే దానిని విషయముగా చేసుకుని అని అర్థం ఉన్నది ఇక్కడ అధి అంటే ఉపరి అధి హరి అని కౌముదులో ఇచ్చారు హరౌతమి విభక్తి అర్థంలో హరి అందు అనే అర్థంలో అధి కాబట్టి అందు అనే అర్థం కూడా అధికి కలదు ఈ రెండు అర్థాలు ప్రసిద్ధమైనవి అవి రెండు కూడా కాదు ఇక్కడ ఇక్కడ ఉపరి కాబట్టి విదితము కంటే అన్యత్ అంత మాత్రమే కాదు అవిదితము కంటే కూడా పైది అని ఎందుకంటే విదితము కంటే భిన్నము అని అయితే అవిదితమై ఉంటుంది కాదు అవిదితము కంటే కూడా అసో అంటే అపి కూడా అది పైన ఉండేది పైన ఉండడం అంటే అర్థం దాని పైది అంటే దానికంటే విలక్షణమైనది దానికంటే భిన్నమైనది అని అభిప్రాయం అదే అంటారు ఆయన లక్షణయా అన్యదిత్యర్థయా అన్యదిత్యప్పుడు డైరెక్ట్గా అని చెప్తే దాన్ని ప్రైమరీ మీనింగ్ అంటారు ప్రైమరీ మీనింగ్ అన్యత్ ఇతరము అది కానిది అర్థం సో అది కానిది అని కాకుండా అధి అంటాడు ఎవరినయ్యను మీ బంధువ అంటే మా బంధువు కాదు అని డైరెక్ట్గా అది దాన్ని ప్రైమరీ మీనింగ్ దానికి సంస్కృతంలో అభిధ అంటారు అది వర్డ్ యొక్క ఆపరేషను ప్రైమరీ మీనింగ్ వస్తుంది అభిధ ఎవరినయ్యను మీ బంధువా అని అడిగారనుకోండి అబ్బే ఆయన మా నెట్టి నుంచి పైకి ఎప్పుడో పోతాడండి పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన మాకు బంధువు ఏమిటి అని అంటారు ఆయన అంటే ఏమిటి అన్నానికి బదులుగా అది ఎవరి రూపాయలు అప్పు ఇవ్వండి అంటే నేను ఇవ్వను అన్న ఓ పద్ధతి అబ్బాయి నేను మీకు అప్పివ్వడం ఏమిటి మీరు ఎక్కడో పైన ఉన్నారు నేను ఎక్కడో అడుగునున్నారు నేను మీకు అప్పివ్వడం ఏమిటి అంటాడు అంటే ఇవ్వనర్థం సో అధిశబ్ద ప్రయోగం ఎప్పుడైతే చేశారో నిగేషన్ అర్థం సో ఉపరి అని అనడం వల్ల ప్రైమరీ మీనింగ్ నెగేషన్ కాదు ప్రైమరీ మీనింగ్ ఉపరి లక్షణయ సెకండరీ మీనింగ్ ఇంప్లాయిడ్ మీనింగ్ అంట లక్షణ అంటే ఇంప్లాయిడ్ మీనింగ్ ఏమిటంటే అన్యత్ అనర్థం కాబట్టి లక్షణయా అన్యత్ ఇర్థ లక్షణ ఇంప్లాయిడ్ మీనింగ్ చేత ఆ పదమునకు ఇతరము అనర్థం అంటే ఆ పరమాత్మ విదితము కంటే అవిదితము కంట కూడా ఇతర అది ఆ లక్షణార్థం ఎలా వచ్చింది ఇతరము అనే అర్థం ఎలా వచ్చిందంటే ఉపరి ప్రసిద్ధం హి ఎందువలనగా అంటే ఆ లక్షణం చెప్పడానికి హేతువు చెప్తున్నారు ఏది దేనికి పైన ఉంటుందో అది దానికంటే ఇతరమై ఉంటుంది అనేది లోక ప్రసిద్ధమైన విషయం కాబట్టి ఇప్పుడు కారు వెళుతోందనుకోండి పైన హెలికాప్టర్ వెళ్తోందనుకోండి రెండి రెండు కొలాయిడ్ అవ్వావు ఎందుకంటే ఇది ఒక లెవెల్లో ఉంది అది పై లెవెల్లో ఉంది దే డు నాట్ కొలాయిడ్ విత్ ఈచ్ సో కాబట్టి సో పరమాత్మ పైన ఉన్నది ఈ విదితము అవిదితము లోవర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి పరమాత్మ ఈజ్ నాట్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ విద్యత అవిద్యుత లెవెల్ అని అది అంటే అభిప్రాయం అది పైన ఉన్నది పైన ఉన్నదని ఏది పైన ఉంటుందో అది ఇతరము అయిముంటుంది తప్పనిసరిగా కాబట్టి పైన అనే అర్థము కలిగినటువంటి అవ్యయానికి అన్యత్ అనే అర్థమును మనం లక్షణ చేత తీసుకోవటానికి అవకాశము కలదు ఇంతకీ తాత్పర్యం ఏంటంటే అది విద్యతము కాదు అవిద్యతము కూడా కాదు ఎందుకంటే విదితము అంటే నామరూపాలు అనాత్మ అయిపోతుంది విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అవిదితము అంటే ఈ నామరూప బీజావస్థ అవ్యాకృతము అవిద్యాలక్షణము అది కూడా పరమాత్మ కాదు కొంతమంది అంటే యోగులు యోగ యోగ మార్గంలో మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ యోగాల్లో విభూతులు ప్రాక్టీస్ చేసి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానాలు ఇవి చేస్తారు సమాధులు దేని మీద చేస్తారు ఉదాహరణకి ప్రకృతి లయము అని మనం ఈశావస్యంలో చూసి ఉన్నాము ఆ ప్రకృతి మీద ధ్యానం చేస్తారు ప్రకృతి అంటే అవ్యాకృతం అజ్ఞానము జడము దాని మీద ధ్యానం చేస్తారు మీరు దేన్ని ధ్యానం చేస్తే అది అయిపోతారు రూలు కాబట్టి ప్రకృతిలో లయమైపోతారు ఆ జడ ప్రకృతి అవస్థలో లయవైపోతాడు లైవ్ అయిపోయి అలా ఉండిపోతాడు ఎందుకంటే దుఃఖము కలిగినా సుఖం కలిగినా నామరూపాల నుంచి వస్తుంది తప్ప ప్రకృతి నా అవ్యాకృతం నుంచి సుఖము రాదు దుఃఖము రాదు తర్వాత అలా జడుగా ఉండిపోతాడు జడప్రాయుడైపోతాడు ఆ జుడిగా ఉండిపోవడం చేత వాడికి సుఖము ఉండదు దుఃఖము ఉండదు ఒక రకమైన ఇగ్నొరెన్స్ జడత్వము అదియే ఒక బ్లిస్సుగా వాడికి ఉండిపోతాడు బండరాయిలో అయిపోయి ఉన్నాడు అనుకోండి వాడికి సుఖమో దుఃఖం ఏమిది లేదు ఎండ వచ్చినా పర్వాలేదు వర్షం వచ్చినా పర్వాలేదు బండరా అయిపోతే ఋషులు శాపాలు ఇస్తూ ఉంటారు నువ్వు ఒక విగ్రహం అయిపో వాళ్ళు విగ్రహం అయిపోతాడు ఇంకప్పటి నుంచి ఎండ కొండ బాన ఇవేమీ సమస్యలేమి ఉండవు హ్యాపీగా ఉంటాయి అలాగే వీళ్ళు యోగులు అలాంటి ధ్యానాలు చేస్తారు దే ఎయిమ్ ఎట్ సో ఆ అంచేతను కూడా దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ పరమాత్మ అది ఏ అనేటువంటి ఒక భ్రమ నీకు ఈ జనాల్లో ఉంది అలాంటి భ్రమ కలిగిన వాళ్ళు కూడా లేకపోలేరు అందు గురించి ఆ సిద్ధాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక మాట చెప్పి కూడా త్రోసిపుసాల్సి ఉంటుంది అది కాబట్టి నామరూపాత్మకమైన జగత్తులోనూ పరమాత్మ ఉండడు ఈ నామరూప బీజమైనటువంటి అవ్యాకృత రూపంగా కూడా పరమాత్మ ఉండడు నిజానికి మరూపములను వాటికి బీజమైనటువంటి అవిద్యావస్థను కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు పరమాత్మ దేని వాటి ఏమో ఉండడు వాటిని ప్రకాశింపజేస్తాడు సో అది ఇప్పుడు సినిమాని ప్రకాశింపజేసేటువంటి కాంతి సినిమాలో ఉండేటువంటి వస్తువులలో ఒకటిగా ఉండదు వాటన్నిటికంటే కూడా అది ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో ఒకటి ఎక్స్ప్రెషన్ ఇమ్మనంట్ ఎట్ ట్రాన్సెండెంట్ అని ఇమనెంట్ వాటి అన్నింటిలోనూ ఉంటుంది యట్ ట్రాన్సెండెంట్ అన్నిటికంటే అధి పైన ఉంటుంది అంటే అన్నిటికంటే విలక్షణముగా ఉండదు అది బంగారం దృష్టాంతం బంగారం ఆభరణములు అన్నింటిలోనూ ఉంటుంది కానీ అన్ని ఆభరణముల కంటే అధి పైనే ఉంటుంది అలాగే ఇక ఈ విదితా విదితముల రెండింటిని కూడా త్రోసిపుచ్చటంలో ఉండేటువంటి విశేషాన్ని కొంచెం వివరిస్తున్నారు యద్వితం తదల్పం మర్త్యం దుఃఖాత్మకంచేయం చూడండి తెలియబడేది ఏదైనా కూడా అల్పమే అవుతుంది అమరూపాత్మకంగా ఉంటుంది దాని చేతన అల్పమవుతుంది ఏది అల్పమో అది నశించేది అవుతుంది మర్త్యం ఏదైతే దేశపరిచ్ఛిన్నముగా ఉంటుందో అది తప్పనిసరిగా కాలపరిచ్ఛిన్నమో అవుతుంది అదొకలా అంచేతన ఏ రూపమైనా సరే కాలం చేతనం నాశాన్ని పొందుతుంది ఏ రూపమైనా సరే ఎటువంటి రూపమైనా సరే కాలమునకు అటువంటి మహాశక్తి కలదు ఎప్పుడైనా మీరు మహాబలిపురం వెళ్తే అక్కడి చోళరాజులు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టారు విగ్రహాలు పెట్టారు ఈ సముద్రపు గాలి ఆ విగ్రహాలని ఇలాగ సానబట్టేసి ముక్కు చెవి రూపం లేకుండా చేసిన సముద్రపు గాలి ఆ గాలి ఎలా వీస్తూ ఉంటుంది ఆ ముక్కు అడిగిపోతుంది గాలికి నాలుగు వందల ఏళ్ళు అయ్యేప్పటికీ ముక్కు ముక్కు లేదు చెవి లేదు కళ్ళు లేవు అలా ఉందంటే గుండెలా ఉంది ఒకటి అదే విగ్రహం ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఎండి ఇలా అయిపోయిందంటే సముద్రపు గాలి అంటే కాలం యొక్క మహిమ గాలికి కొంత ఫోర్స్ ఉంటుంది దాంట్లో కొంత మాయిశ్చర్ ఉంటుంది కొంత సాల్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి గాలిలో అది అలా కొడుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రాతి విగ్రహం విగ్రహం కాకుండా పోతుంది బాడీ పుట్టినప్పుడు పిల్లాడు ఎలా ఉంటాడు ముద్దగా ఉంటాడు ముద్దు ఉంటాడు రెండు కేజీలు బరువుతోటి పాలు తాగేస్తూ ఉంటాడు ఆహారం తినేస్తూ ఉంటాడు వేగో పెట్టేస్తూ ఉంటాయి తినేస్తూ ఉంటాడు ఆ బాడీ బాగా పెరిగి పెరిగి పెరిగి ముప్పై ఏళ్ళు వచ్చేప్పటికి నువ్వా నేనా ఇంకా తర్వాత కాలం ఏం చేస్తుంది రాళ్లని కరిగించేసిన కాలం మటి దేహాన్ని అది ఏం చేస్తుందంటే చూసుకున్న తడాకా చెప్పేసి ముడతలు వచ్చేట్లా చూస్తున్నాం ఎవరికి ముడతలు మాటలని మన్రోకి ముడతలు వచ్చేస్తాయి మాటలిని మన్రో ప్రపంచ సుందరి ఆవిడ ముడతలు వచ్చేస్తాయి అర్థంలో ముడతలు చూసుకుని ఆవిడ గుండె అలిసిపోయి ఆత్మహత్య చేసేస్తున్నాడు నిజంగా కాలం అంటే ఏమిటనుకుంటున్నారు ఎవరిని లెక్క చేయదు నేను మహాపురుషుణ్ణి మహాజ్ఞాని సాక్షాత్ పరమాత్మ సాక్షాత్కారం పొంది ఉన్నాను అని ఒక ఆయన డిక్లేర్ చేస్తాడు కాలము వాడిని ఆయన్ని నెగ్లెక్ట్ చేసి వాడేస్తున్నాడు ఒక రెండేళ్ళప్పటికీ హాస్పిటల్లో ఐసీయూలో పడేస్తుంది తీసుకెళ్ళి ఏమైంది మహా పరమాత్మ సాక్షాత్కారం పొందిన కూడా ఐసీయూలో ఉన్నాడు అంటే అర్థమేంటి అండర్స్టాండ్ కాబట్టి అల్పం తన్మర్త్యం ఏది అల్పమో ఇప్పుడు ఒక ఫిజికల్ షేప్ని దేవుడిని మీరు కొలిచినప్పుడు మరి ఆ ఫిజికల్ షేప్ ఐసీయూకు వెళ్ళకూడదు మరి అది ఐసీయూకి వెళ్ళిపోయిందంటే అర్థమేంటి అంటే దానికి ఏదో వాళ్ళు పౌరాణికులు ఉన్నారు చూసారా వాళ్ళు ప్రతిదానికి ఒక కథ చెప్పేస్తారు ఆ కథ ఏం ఇంకో భక్తుడు రోగం వేడుకో భక్తుడి రోగం మాత్రం ఎందుకు రావాలి భక్తుడి రోగం తగ్గించి తను రోగం లేకుండా ఉండాలి కానీ భక్తుడి రోగం ధరపుచ్చుకుంటే మరి భక్తుడికి రోగం తగ్గితే తన భక్తుడి రోగం వీడికి మరి వీడు దేహం కూడా రోగగ్రస్తమైనట్టే కదా దేహం బ్రహ్మలా అవుతుంది కాబట్టి నామరూపాత్మకమైనది ఏదైనా సరే అల్పము దేశ అల్పము అంటే దేశ పరిచ్ఛిన్నము అర్థం ఆ కారణము చేతనే మర్త్యము మర్త్యము అంటే కాలపరిచ్ఛిన్నము అని ఆ పదాలు మీరు గట్టిగా అల్పం దేశపరిచ్ఛిన్నం మర్త్యం కాల పరిచ్ఛం ఏది అల్పమో అది మర్త్యము అది దుఃఖాత్మకము పొంది సుఖం దుఃఖం రెండు ఉంటాయి కదా చూడండి సుఖం దుఃఖం రెండు ఉన్న చోట దుఃఖమేది సుఖమే ఉంటే సుఖం తప్ప సుఖం దుఃఖం రెండు ఉంటే అదేమిటిది దుఃఖమే ఇప్పుడు జైలు దుఃఖమా సుఖమా దుఃఖం ఎందువల్ల అక్కడ సుఖం ఉంటుంది కదా చక్కగా పన్నెండు గంటల దాకా ఎండలో పని చేయిస్తారు నక నగలాడుతూ ఆటలు వేస్తూ ఉంటుంది అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది జైల్లో మీకు తెలుసో తెలీదు చెర్లపల్లి జైల్లో నేను వెళ్ళొచ్చా వాళ్ళందరూ ఆర్గానిక్ ఫుడ్ అయి తింటారు మామూలు వాళ్ళ దిరి ఫుడ్ వాళ్ళు తినరు ఆర్గానిక్ అన్నీ ఆర్గానిక్ సో ఉల్లిపాయలతో సహా ఆర్గానిక్ భోజనం చేస్తారు వాళ్ళు ఆ భోజనం చేస్తున్నప్పుడు వారానికి రెండు సార్లు స్వీట్ ఇస్తారు ఆ స్వీట్ ఇచ్చిన రోజున వాళ్ళు దే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అంట్రాలు తట్టేప్పటికి ప్లేట్లో పెట్టేసి రెండు చపాతీలు ఇంత రైస్ ఒక స్వీటు సాంబార్ కూర అన్ని ఆర్గానిక్ ఇచ్చేసేపటికి వాడు భోజనం చేస్తుంటే వాడికి సుఖం ఉంటుంది సుఖానుభవం భోజనం తర్వాత విశ్రాంతి హాయిగా చిలకలా ఉంటాడు మరి జైలు జీవితం సుఖమా దుఃఖమా దుఃఖం ఎందుకని వచ్చిపోయే సుఖం ఉన్నప్పటికీ దుఃఖ ప్రధానమేది అలాగే ఈ సంసారం కూడా ఎదల్పం తన్మర్త్యం దుఃఖాత్మకంచబట్టి సర్వ సంసారం అంతా కూడా దుఃఖమే మీకు కాదండి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు డాన్స్ ఎందుకు చేస్తున్నారో తెలిసిన దుఃఖం నుంచి తప్పించుకోవడం కోసం ఎస్కేప్ అవ్వడం కోసం డ్యాన్స్ చేస్తున్నారు కొంతసేపు ఇలా ఇలా గైడేట్ చేస్తేనైనా కొంచెం ఏమైనా ఫ్రీడమ్ వస్తుందేమో వాడికి మామూలుగా నిలబడి ఉంటే ఫ్రీడం లేదు కనుక ఓ మ్యూజిక్ పెట్టి అది ఇది ముక్తి ఇలా ఇల్లా డ్యాన్స్ చేస్తేనైనా అబాండన్మెంట్ అంటారు తనని తాను మరిచిపోయేటువంటి ఒక గైరేషన్ మూవ్మెంట్లో పడితే కొంత ఫ్రీ అవుతాననేటువంటి ఒక భ్రమతోటి వాడికి తెలియకుండానేవాడు ఆ ఫ్రీడమ్ను కోరి డ్యాన్స్ చేస్తాడు అది సంగతి అంచేతనే దేవుడి పేరు మీద డ్యాన్స్ని మహాత్ములు అంగీకరించారు వేరే ఇష్యూస్ ఉండాలి మరి భరతముని నాట్యం వాళ్ళు అలాంటి అది వేరు ఆ సందర్భం లేరు దేవుడి పేరు మీద అబాండన్మెంట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్ అలాగే ఈ డ్యాన్స్ చేసి సుఖాన్ని పొందాలనుకునేవాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు ఈ సంవసారం అలాంటిది అస్తూ కాబట్టి దుఃఖాత్మకం ఇది ఇతి అంటే ఇది ఈ కారణంగా హేయం విడువదగినది ఊహా త్యాగే హేమంటే అది ఏదో ఏవగించుకోదగినది అని అర్థం అక్కర్లేదు జుగుప్సా అనే అర్థం చెప్పక్కర్లా త్యాగము దాన్ని విడిచిపెట్టేస్తే దాన్ని విడిచిపెట్టేయాలంటే తస్మాద్వి అహేయత్వముక్తం సంటే విదితము కాదు అవిదితము కాదు అనేదాన్ని శంకరులు హీస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ సంథింగ్ ఎల్స్ ఇలాగా ఏది విదితమో దాన్ని మీరు దూరంగా పెట్టాల్సి ఉంటుంది దాన్ని దూరం తోసేయాల్సి ఉంటుంది కానీ బ్రహ్మ విదితము కాదు బ్రహ్మ విదితం కాదు కాబట్టి బ్రహ్మ లేక ఆత్మ విదితము కాదు కాబట్టి మీరు ఆత్మను దూరంగా పెట్టాల్సిన అవసరము లేదు ఆత్మ అహేయము అవుతుంది తప్ప హేయము కాదు అని చెప్పిన తస్మాత్ విదితాదన్యత్ బ్రహ్మ ఇచ్చేటు ఎప్పుడైతే ఏది విదితమో అది దుఃఖాత్మకము కాబట్టి హేయము అని మీరు చెప్పినారో దాన్ని బట్టి మనకి ఏమి తేలుతుందంటే బ్రహ్మ విదితము కంటే అన్యము అని చెప్పారు కాబట్టి బ్రహ్మ హేయము కాదు అని సిద్ధించినది అహేయత్వం సార్ కాబట్టి విదితాదన్యత్ అని చెప్పుట ద్వారా ఆత్మా అహేయహ అని చెప్పినట్లయినది అంటే మీరు ఆత్మని విలువ విడిచిపెట్టక్కర్లేదు విడిచిపెట్టలేరు కూడా ఇప్పుడు సాధారణంగా భగవాన్ వణ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు మీరు ఆత్మస్వరూపాన్ని బోధించే మహాత్మలన్నీ మేము విన్నాము మేము ఆత్మస్వరూపానికి దూరంగా బతికేస్తున్నాము మీరు మాకు ఆత్మస్వరూపానికి దగ్గరగా తీసుకెళ్ళండి అని మీరు అడిగితే ఆయన అనేవారు మరి వెలువడా దూరంగా ఏం బ్రతకట్లేదురా నువ్వు ఆత్మస్వరూపానికి దూరం కావాలనుకున్నా కాలేవు అని చెప్తా ఉంది కాబట్టి అది అహేయం అహేయం ఇప్పుడు దీన్ని ఇంకొక ప్రతిపాదన ఉన్నది భక్తుడు ఏం చేస్తాడంటే ఒక కాన్ఫ్లిక్ట్లో బతుకుతాడు భక్తుడు అన్నవాడు కాన్ఫ్లిక్ట్లో బతుకుతాడు సంసారికి ఎలాగో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సంసారికి కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది వాడి భార్యతోటో వాడి కొడుకుతోటో కూతురుతోటో డబ్బుతోటో ఏదో బిజినెస్ పీపుల్కి బిజినెస్ పార్ట్నర్స్ తోటో కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి వాడికి సంసార్లు కాన్ఫ్లిక్ట్లు అలా ఉంటాయి భక్తుడు కాన్ఫ్లిక్ట్లు ఎలా ఉంటుందంటే వాడికి దేవుడితోటి కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి వాడు దేవుడిని పట్టుకోవాలి పట్టుకోలేకపోతున్నాడు సంసారాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టలేకపోతున్నాడు మరి కాన్ఫ్లిక్టే కదా సో అప్పుడు మేము వేదాంతరం ఏం చెప్తామంటే అవి ముందు నువ్వు ఆ కాన్ఫ్లిక్ట్లోంచి చేయాలిరా నువ్వు కాన్ఫ్లిక్ట్లో ఉన్నంతకాలం నువ్వు పైకి తేరవు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి పట్టుకోనక్కర్లేదు అసలు పట్టుకోవాలనుకుంటే కదా కాన్ఫ్లిక్ట్ నువ్వు పట్టుకోనక్కర్లేదు ఎందుకో తెలుసినా నువ్వు దేవుణ్ణి పట్టుకునే ఉన్నావు నువ్వు సంసారాన్ని విడిచిపెట్టక్కర్లేదు ఎందుకో తెలుసినా సంసారాన్ని నువ్వు కావాలన్నా పట్టుకోలేవు అది సంతతి మరి మాకు అనిపిస్తోంది నువ్వు చేయాల్సిందల్లా సంసారాన్ని విడిచిపెట్టడానికి భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నం కాదు నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను సంసారాన్ని ఎప్పుడూ పట్టుకోలేదు నేను అసంగూడను అని తెలుసుకోవాలి నేను భగవంతుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు నేను భగవత్ దైవత్వం నా స్వరూపమే అని తెలుసుకోవాలంటే తెలుసుకోవడం తప్ప ఇక్కడ పట్టుకునేది లేదు విడిచిపెట్టేది లేదు అని తెలుసుకుంటే సరిపడుతుంది అంతే అనుభూతితో అనేది లేదు అనుభూతి అనుభూతి అదే కొన్ని సందర్భాన్ని బట్టి ఉంటుంది న్యూటన్స్ లాస్ట్ ఉన్నాయనుకోండి తెలుసుకుంటారు బుద్ధిగతంగా తెలుసుకుంటారు ఆకలి వేసింది అనే విషయం ఎలా తెలుసుకుంటారు బుద్ధిగతంగా తెలుసుకుంటుందా అనుభూతి రూపంగా అనుభూతి రూపంగా తెలుసుకుంటారు భోజనం చేసిన చక్కగా టిఫిన్ తినేశారు అనుకోండి ఆకలి తగ్గిపోయింది ఇది ఎలా అనుభూతి రూపంగా సందర్భాన్ని బట్టి ఉంటుంది మొత్తం మీద ఇట్ ఈజ్ ద టాపిక్ ఫర్ నోయింగ్ తిక్తే అనుపాదేయత్వముక్త స ఇప్పుడు ఏది అవిదితమో దాన్ని మనం పట్టుకోవాలి ఇప్పుడు మీరు ఇంతవరకు చూడని టూరిస్టులు ఎలా ఉంటారు ఇంతవరకు చూడని దానిని చూడాలి ఇంతవరకు వెళ్లని చోటికి వెళ్ళాలి ఈ పండితులు ఎలా ఉంటారు ఇంతవరకు మనం తెలుసుకోని దానిని తెలుసుకోవాలి అంటే ఉపాధేయులు వెళ్లాలన్నా చూడాలన్నా పట్టుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఉపాధేయము ఇప్పుడు పరమాత్మ అవిదితమా కాదా అవిదితము అని అనుకోండి సపోజ్ అవిదితమైతే మీరేం చేయాలి వెళ్ళి ఆ పరమాత్మని పట్టుకోవాలి అవిదితం కదా మరి వెళ్ళాలి లేదా చూడాలి లేదా పట్టుకోవాలి ఏదో ఒకటి చేయాలి అవిదితము కనుక సపోజ్ అవిదితము కాదు అనుకోండి అవిదితము కాదు అనేప్పటికీ ఉపాధేయము కాదు అని తెలుస్తుంది ఎందుకంటే ఏది అవిదితమో అది ఏ ఉపాధేయము దాన్ని మనం సంపాదించుకోవాలి పరమాత్మ అవిదితము కాదు కనుక ఉపాధేయము కూడా కాదు ఓకే ఇప్పుడు స్వర్గలోకాన్ని వీడు పొందాలి అందుకని అది అవిదితము కనుక ఉందా అవిదితము అంటే అభుక్తము అన్నా అవిదితము అన్న ఒకటే అది భుక్తము కాలేదు కాబట్టి దాన్ని వీడు భోగించాలి కాబట్టి దాన్ని వీడు సంపాదించుకోవాలి ఎవరో అడిగారు ఫలానా శాఖము కూర ఫలానా శాఖమును మీరు ఎంజాయ్ చేశారా అని అడిగారు లేదండి మీకు తెలుసా అంటే తెలియదండి ఎప్పుడు తినలేదా తినలేదండి అయ్యో అలాగా అయితే చూడండి అక్కడికి మనుషులు పంపించండి అక్కడ దొరుకుతుంది ఆ శాఖము తెప్పించి వండించండి అంటే ఆయన వెంటనే పిలిచి అరే ఈ శాఖ నాకు తెలియలేదు గట్ ఇట్ అండ్ ప్రిపేర్ ఇట్ అని ఆర్ద్ర వేస్తాడు ఆ రకంగా పరమాత్మ అవిదితమైతే ఉపాధేయమవుతుంది కానీ పరమాత్మ అవిదితము కాదు కనుక ఉపాధేయము కూడా కాదు అనుపాధేయత్వం ముక్తము సార్ ఇక్కడ కొంచెం ఇక్కడ భాష్యము అది కూడా కొంచెం జటిలంగా ఉంటుంది కార్యార్థం కారణం అన్యేన ఉపాధి ఇప్పుడు ఏదైనా ఉపాదా ఉపాదానం చేశారనుకోండి పట్టుకోవడం మీరు సంపాదించటము పొందడము పట్టుకొనిట దాన్ని ఉపాదానము అంటారు ఉపాధేయము ఆ పట్టుకోబడేది ఉపాధేయము అంటే ఉపాదేయ ఉపాధి దగ్గరికి సో ఏది ఉపాధి మీరు దేన్ని ఉపాదానం చేస్తారో అంటే దగ్గరికి తీసుకుంటారో అది మీకంటే భిన్నమై ఉంటుంది అది మీకంటే భిన్నమవుతుంది నెంబర్ వన్ అన్యది అన్యేనా ఉపాధియతే అన్యేనా అన్యదు ఉపాధీయ నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడు కూడా మీరు కారణాన్ని పట్టుకుంటారు దేనికోసం కారణాన్ని పట్టుకుంటారు కార్యం కోసం బియ్యాన్ని సంపాదిస్తారు ఎందుకని అన్నం కోసం కాబట్టి మీరు దేనిని పట్టుకుంటారో అది కారణమవుతుంది అది మీకంటే భిన్నము కూడా అవుతూ ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి ఒక ప్రయోజనం ఉంటుంది కార్యము అదే అని కార్యార్థం హీ కారణం అన్యద్ అన్యైన ఉపాధియతే హీ అని ఉందిగా అంటే ఎలా తెలుగులో ఉంది అక్కడికి మీకు చెప్తున్నాను ఇతరుడు అంటే ఇతరుడు అయి ఉండాలి దేన్ని పట్టుకుంటారో దానికంటే ఇతరుడై ఉండాలి కాజీయము కొరకాయ అంటే ఒక పని కొరకాయి ఇతరమైన కారణమును స్వీకరించు పట్టుకోవడం అంటే స్వీకరించు కాబట్టి ఇతరుడు ఇతరమును ఆ ఇతరము కారణమై ఉంటుంది ఆ కారణమును ఏదో ఒక ఖాద్యము కొరకు కారణమును పట్టుకుంటాడు ఇతరుడు పట్టుకుంటాడు పట్టుకునేవాడు ఇతరుడు పట్టుకోబడేది ఇతరము పట్టుకోబడేది కారణమవుతుంది కార్యము అనే ఒక ప్రయోజనము కూడా ఉంటుంది ఈ విధంగా పట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చేస్తాం డబ్బును పట్టుకుంటాం కానీ డబ్బును భోజన చేస్తామా డబ్బును కాగితాలు నోట్లో వేసుకుని నవ్వులుతారా నవ్వలేదు కదా మన డబ్బును ఎందుకు పట్టుకోవడం అంటే చూడయా డబ్బు నాకంటే భిన్నంగా ఉన్నది నేను డబ్బు భిన్నంగా ఉండిపోయాను మా ఇద్దరికి మధ్యన గ్యాప్ వచ్చేసింది ఆ డబ్బును పట్టుకుంటే భోజనం లభిస్తుంది కాబట్టి భోగాలు లభిస్తాయి కాబట్టి డబ్బు కంటే ఇతరముగా ఉన్న నేను నాకంటే ఇతరముగా ఉండే డబ్బు అనే కారణమును భోగములో అనే కార్యము కొరకే పట్టుకుంటూ ఉంటాను ఇది ఈ పట్టుకునే వ్యవస్థ దేవుణ్ణి కూడా వీళ్ళు ఇలాగే పట్టుకుంటారు వచ్చిన సమస్య దేవుణ్ణి ఎందుకు పట్టుకుంటారు వెంకటేశ్వర స్వాములను పట్టుకుంటారు ఎందుకు పట్టుకుంటారు ఆయన తనకంటే ఇతరుడు కాబట్టి పట్టుకుంటారు ఆయన నేను ఇతరుడు నాకంటే ఆయనే ఇతరుడు కొనే ఇతరుడు ఆయన దారిని ఆయన ఉండొచ్చు నువ్వు నీ దారి నువ్వు ఉండొచ్చు కదా అంటే కదా ఆయన్ని పట్టుకుంటే మాకు సంపదలు వస్తాయి భోగాలు వస్తాయి నిన్నే విన్నా నేనే అనుకున్నా ఇలాంటి అతిశయోక్తులు అసందర్భోక్తులు వీళ్ళు మానిస్తే కొంత జనం ఇంప్రూవ్ అవుతారేమో అనిపించింది ఆయన ఏం చెప్తున్నాడంటే కాశీలో అరవై సంవత్సరాలు యోగాభ్యాసం చేస్తే యోగాభ్యాసం ఎక్కడైనా చేయొచ్చు కాశీలోనే చేయాలనే ఉంది ఎక్కడ చేసినా యోగమే కాదు కాశీలో చేయాలి అరవై వేల సంవత్సరాలు ఎవరు చేస్తానండి కాదు అరవై వేల సంవత్సరాలు చేయాలి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంటే యోగాభ్యాసం చేసేది పుణ్యం కోసం అనమాట సో ఎంత అంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ వాడు మ్యానుఫ్యాక్చర్ ఎందుకు చేస్తున్నాడు డాలర్ల కోసం వాడికి పేమెంట్ అంతా డాలర్లలో వస్తుంది పుణ్యము అలాంటిది కాబట్టి సో అరవై వేల సంవత్సరాలు కాశీలో యోగాభ్యాసం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము వసంతోత్సవాన్ని చూస్తే వస్తుంది వసంతోత్సవం అంటే ఏదో ఏదో ఐదు వేల రూపాయలు ఉంటుంది అక్కడికి వెళ్లి ఓ హాల్లో కూర్చోబెడతారు ఓ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దేవుడు విగ్రహాలు అవి ఉంటాయి వాళ్ళేమో ఈ గంధము చందనము ఇవన్నీ కూడా జును జుగ్వాది పునుగు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఏవో రాసి అవివేకం చేసి ఆ కొన్ని మంత్రాలు వీళ్ళు చెప్పి కొంత క్రియాకలాపం చేసి ఆ తర్వాత విగ్రహాలను లోపల పెట్టేసి వెళ్ళడంరా బాబు ఆయన ఇంకపాటికి బయలుదేరి చెప్పా లేదా వీళ్ళు కదండి అక్కడే కూర్చుంటారు వెళ్ళండి వాటికి అయిపోయింది అది వసంతోత్సవం కోటి కన్యాదాన ఫలం అరవై వేల సంవత్సరాలు కాశీలో యోగాభ్యాసం చేస్తే ఎంత ఫలమో ఈ వసంతోత్సవాన్ని ఇలాగ వేలమోహం వేసమని చూసిస్తే వచ్చేస్తుంది ఫలం ఇదంతా అడ్డదారి వ్యవహారం కింద ఉంది తప్ప అది చెప్పేది అతిశయోక్తిగా ఉన్నది కాబట్టి దేవుణ్ణి కూడా మీరు అన్యత కింద కాబట్టి ఉపాధేయము దేని కొరకు ఉపాధేయము కార్యము కొరకై ఉపాధేయము అనే ఆ విధంగా దేవుణ్ణి వ్యాఖ్యానం చేయడం సరికాదు మరేమిటి అతహ చ అంటే ఇక్కడ తెలుగులో ఏం రాశానంటే బ్రాకెట్లో ఈ బ్రాకెట్లో అర్థం తెలియడం కోసమని ఇతరుడు ఇతరమును పట్టుకుంటాడు బ్రహ్మ ఇతరము కాదు అని అంటే మనం బ్రహ్మను పట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు పట్టుకోవాలంటే ఇతరం అయ్యి ఉండాలి అతదితుయో అన్యద్ ఉపాదేయం కాబట్టి ఇప్పుడు చూడండి వేదిత ఉంటాడు వేదిత అంటే తెలియవాడు సో తెలియవాడు తెలియని దానిని అవిదితమును తనకంటే ఇతరమైన అవిదితమును ఒక ప్రయోజనమును అపేక్షించి తెలుసుకుంటాడు ఆ విధంగా బ్రహ్మను మనం తెలుసుకోవాలా అక్కర్లేదు మనిషి వేదిత జ్ఞాత వేదిత అంటే జ్ఞాత మనిషి వేదిత ఎందుకంటే వీడి జ్ఞానస్వరూపం వీడి స్వరూపం జ్ఞానం మీకు తెలివి వచ్చింది అంటే అర్థం ఏంటండి తెలివి వచ్చింది అంటే ఇప్పుడు ఫ్యాన్ ఆన్ అయిందంటే అర్థం ఏంటండి ఫ్యాను ఆన్ అయ్యిందంటే గిరగిరగిరగిర గర తిరిగేస్తూ ఉంటుంది అది ఫ్యాన్ యొక్క లక్షణం కాబట్టి పుటింగ్ ఫ్యాన్ ఆన్ మీన్స్ యూ పుష్ పుష్ ఇన్ టు యాక్టివిటీ అది ఫ్యాన్ యొక్క లక్షణం యూ కెనాట్ సైడ్ ద సేమ్ థింగ్ ఫర్ ద బల్బ్ బల్బు ఆన్ అయిందంటే గిరగిరి తిరిగి వస్తుందా తిరగదు మరి ఏం చేస్తుంది వెలుగుతూ ఉంటుంది కాబట్టి బల్బు వేరు ఫ్యాన్ వేరు బల్బు యొక్క ధర్మం వెలగడం హ్యామి యొక్క ధర్మము తిరగడం మీ ధర్మం ఏంటి తెలియడమా చేయడమా వాటార్ యూ తెలియడం యు ఆర్ వేదిత అంచేత మీరు నిద్రలేస్తూనే ఎంత గాను ఎద్దులా పనిచేసే మూర్ఖుడు కూడా నిద్రలేస్తూనే మొట్టమొదటి వాడు ఏం చేస్తాడు తెలుసుకుంటాడు ఆ తర్వాత చేస్తాడు ముందు చేయడం కాదు ముందు తెలియడమే కాబట్టి వాటర్ యూ నౌ వేదిత ఏమండి ఈ వేదిత తెలుసుకుంటూ ఉంటాడు దేనిని తెలుసుకుంటాడు ఇతరమును తెలుసుకుంటాడు దేనికోసం తెలుసుకుంటాడు ఒకనొక ఫలమును అపేక్షించి తెలుసుకుంటాడు ఓ బిజినెస్ మ్యాన్ అని కలిశాను ఆయన బిజినెస్ స్టాండర్డ్ అనే పత్రికను కొని చదువుతూ ఉంటాడు అంటే నేను అడిగాను మీరు చేసి బిజినెస్ కి బిజినెస్ స్టాండర్డ్ పత్రిక నిత్యమో చదవటానికి నిత్యమోలు వీక్లీయో సంబంధం ఉంటుందంటే ఆయన చెప్పాడు చూడండి డైరెక్ట్ సంబంధం ఉండకపోవచ్చు బట్ ఓవరాల్గా మీకు బిజినెస్ అట్మాస్ఫియర్ తెలుస్తూ ఉంటుంది దానివల్ల ఇమీడియట్గా ఇగో ఈ పేపర్ ఇలా ఈ లాభం కలిగింది అని అలా పిన్ చేయడం కుదరకపోయినప్పటికీ ఓవరాల్గా బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చదివి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటే మాకు బిజినెస్ కి ఎక్కడోకడా ఉపయోగపడుతుంది అని చెప్పాడు కాబట్టి స్వేదిత ఆయన He is not a business man. He thinks that he is a business man. He is not a business man fundamentally. Fundamentally, he is a vedita. When are you going to tell? If you are going to tell, you will tell. If you are going to tell, you will tell. In that category, you will know? tell, do you don't have a paramātman, which will tell. Atahācha, in non-discipline, know? you will tell. అన్యస్మై ప్రయోజనాయ వేదితకు వేదిత కంటే ఇతరకు ప్రయోజనం కూడా వేదిత కంటే ఇతరమే అయి ఉంటుంది వేదిత తెలుసుకునేది కూడా ఇతరమే అయి ఉంటుంది అన్యత్ ఉపాధేయం అన్యస్మై ప్రయోజనాయ వేదితు ఇందువలననే వేదిక ఇతర ప్రయోజనము కొరకు ఇతర అంటే ఏంటంటే ఏదో ఒక తెలుగులో ఏదో ఒక అని రాశాను అంటే మీకు చదువుకునేవాడికి చేపట్టుకునేవాడిని కొంచెం ముందుకు నడిపించాలనే ప్రయత్నం ఆ వ్యాఖ్యానం చేసేప్పుడు చదువుకునేవాడు సుఖపడాలి వాడు ఉత్సాహంగా ముందుకు పోవాలి ఇతరము ఇతరము శాస్త్ర పరిభాష తెలుసున్న వాడికి అర్థమైపోతుంది శాస్త్రపరి అన్యతో అన్యస్మై అన్య అన్య అన్యత అన్యస్మై గృహాతి ఇత్యాది పదప్రయోగాలు భాష్యతారులవి అశాస్త్రీయమైన పరిభాష అలవాటు పడ్డవాడికి తెలుస్తూ ఉంటుంది ఈ లౌకికుడికి కొంచెం సంస్కృతం చదువుకున్న వాడికి ఏటి ఇతరం అంటే ఏ అని వాడికి డౌట్ రావచ్చు అందుకోసం బ్రాకెట్లో నేనేం పెట్టాను ఏదో ఒక ఏదో ఒకట్లేరా ఏదైనా ఇతరమే కాబట్టి వేదిత అంటే తెలిసే ఆత్మ ఇతరము ఇతర ప్రయోజనము కొరకు తనకంటే ఇతరముగు బ్రహ్మను స్వీకరించుట పొసగదు నా ఎందుకంటే బ్రహ్మ తనకంటే ఇతరము కానే కాదు కాబట్టి బ్రహ్మను మీరు స్వీకరించటం అనేది కుదరదు కాబట్టి బ్రహ్మని ఏ కేటగిరీలో పడేయాలి అనుపాధేయము కేటగిరీలో పడేయాలి ఉపాధేయము కాదు ఉపాధేయము కాదు అంటే అవిదితము కాదు ఎందుకంటే అవిదితమైతే ఉపాధేయము అవ్వాలి ఏది అవిదితమో అది ఉపాధేయం సార్ ఇది అవిదితము కూడా కాదు కనుక నువ్వు పట్టుకోనక్కర్లేదు బ్రహ్మ మీకు తెలియదండి అంటే మరి మీరు దయచేయడం మేము తెలుసుకుంటాము పట్టుకోవాల్సి ఉంటుంది అరే విధిమోహం నీకు బ్రహ్మ తెలియనిది కాదు అది బ్రహ్మ నువ్వు పట్టుకోర్లేదు నీకు నీ చేత తెలియబడేది కాదు నీకు తెలియనిది అనే కేటగిరీలో వేసేది కాదు నీకు తెలియనిది అనే కేటగిరీలో వేస్తే నీకంటే ఈ తరం అవుతుంది అదే పాయింట్ అండి తెలిసింది కదండి అనుపాదేయము ఏది అవిదితమో అది ఉపాధేయము అగును బ్రహ్మ అవిదితము కాదు గనుక అనుపాదేయము అగుచున్నది తెలిసింది కదండి విదితమైతే హేయము అవిదితమైతే ఉపాధేయుల ఉపాధేయం అహేయం అంటే ఉపాధేయం వీళ్ళు టూరిస్టులు ఉన్నారు చూసారా వీళ్ళే ఇప్పుడు టూరిస్టులు కానీ అయితే వీకెండ్ సైకాలజీ అని వీకెండ్ వస్తుంది ఐదు రోజులు కష్టపడి పనిచేస్తాడు వీకెండ్ వస్తుంది వీకెండ్ రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళిపోతారు ఆ దూరంగా వెళ్ళిపోవడంలో అంటే కారు వేసుకుని దూరంగా పోతారు డబ్బులు సంపాదిస్తారు డబ్బుల్ని ఖర్చు ఖర్చు పెట్టుకుని వాటిని బర్ని చేస్తారు దాంట్లో ఉన్న సైకాలజీ ఏమిటి విదితము కంటే దూరంగా పోవాలి అదే ఇల్లు అదే ఒక భార్యా పిల్లలను పోతాడు అందుకు సంతోషం కొంతమంది అయితే అదే పిల్లమని కూడా వాడు ఆవిని కూడా ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు వీడు బుద్ధిమంతుకులు ఆయన తీసుకుని అదే ఇల్లు అదే ఇల్లు అది అదే ఇల్లు అదే వాకిలి ఉన్నో దూరంగా పోవాలి అదే ఆఫీసు నో దూరంగా పోవాలి విదితముకి దూరంగా పోవాలి అవి ఎటు పోవాలి మొన్న క్రితంసారి మన నాగార్జున సాగర్ వెళ్ళాం కదా ఈసారి శ్రీశైలం వెళ్దాం ఈ తీర్థయాత్ర వాళ్ళు కూడా అలాగే ఉంటారు లౌకికులు అలాగే ఉంటారు వాళ్ళకేమిటంటే ఎప్పటికీ విదితముని పక్కన పెట్టి అవిదితముని పట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు భగవంతుని దేంట్లో వేద్దాం విదితంలో వేద్దామా విదితంలో వేస్తే వీళ్ళు పక్కన పెడతారు హే ఏమైపోతాడు భగవంతుడు విదితము కాదు అంటే అహేయము విదితమంటే హేయమే విదితం అంటే హేయమే అండి ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేశారు కిందకు దిగేశారు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకోసారి తిరుపతి ఇంకోసారి దర్శనం చేసుకోవడం ఇంకెందుకు విదితము కదా అది హేయము తిరిచేకపోదాం విదితము హేయము ఓకే భగవంతుణ్ణి మరి హేయం అనుకూడదు కాబట్టి అవిదితము అవిదితమైతే ఉపాధేయము భగవంతుణ్ణి మీరు పట్టుకోవాల్సి ఉంటుంది మరి పట్టుకోబడేవాడు భగవంతుడు అమ్డు కాబట్టి భగవంతుడు అవిదితము కూడా కాదు దిస్ ఇస్ ది మోస్ట్ మోస్ట్ ప్రెషస్ డిస్క్రిప్షన్ గిదన్ బై శంకర ఎందుకంటే మంత్రంలో విదిత అవిదితములే కనపడతాయి తప్ప హేయ ఉపాధేయములనే ప్రసంగం రాదక్కడ ఆ విదిత అవిదితములను హేయ ఉపాధేయములకు జత కలిపి ఏది విదితమో అది హేయము ఏది అవిదితమో అది ఉపాధేయము మీరు చూసుకోండి హ్యూమన్ నేచర్ చూసుకోండి ఎక్కడ మీరు లౌకికులను చూడండి వాళ్ళు విదితాలని విడిచిపెట్టేసి అవిదితాలు దొరికిపోతూ ఉంటారు టూరిస్టులు విదితములను పక్కన పెట్టేసి అవిదితముల దోరికి పోతారు టూరిస్ట్ బుక్స్ ఉన్నాయి 100 స్పా హండ్రెడ్ టూరిస్ట్ స్పాట్స్ ఆఫ్ ది వరల్డ్ అని ఒక పెద్ద బుక్ ఉంది చాలా గ్లాసీగా ఉంటుంది చాలా ఖరీదైన పుస్తకం నేను ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షకు వెయిట్ చేస్తున్నప్పుడు నేను ఆ పుస్తకం చదివాను దాంట్లో ఆయన టిక్ మార్క్స్ పెట్టుకున్నారు రెండేస పేజీలు ఒకటి ఐటమ్ అవుతుంది రెండు వందల పేజీలు ఐటమ్స్ టిక్ మార్క్స్ పెట్టుకున్నారు ఏమిటండి టిక్స్ అని అడిగాను అంటే అవన్నీ చూసేసానండి అంటే అవన్నీ విదితమలైపోయినాయి కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసేప్పుడు ఆ టిక్కు పెట్టిన పేజీ పక్కన పెట్టి టిక్కు పెట్టని పేజీ చూసుకుని దానికి ఆయన ప్లాన్ చేస్తారు అవిదితని ఎందుకు అలా ప్లాన్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు ట్రావెల్ ట్రావెల్ కి వాళ్ళు పైసలు ఇస్తారు దానికి ఏదో దానికి ఏదో పేరున్నారు స్కీమ్ కి ఎల్టీఏ లీవ్ ట్రావెల్ అలవెన్స్ లీవ్ ఇస్తారు పైసలు ఇస్తారు కాబట్టి విదితములన్నింటినీ పక్కన పెట్టేస్తూ ఉండడం అవిదితముల పోతూ ఉండడం భగవంతుని విషయంలో ఇటువంటి ప్రవృత్తి పోసగలదు కానీ వీళ్ళు కర్మలు చేసేప్పుడు తీర్థయాత్రలు చేసేప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అవలంబిస్తారు సో సత్యనామ్రతం చేశారు కదా సత్యనామ్రతం అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేయాలి వెంకటేశ్వరుడు దీపారాధన చేయాలి అదే ఇంక ఇప్పుడు ఏం చేయాలి డైలీ ఉప చేయాలి ఏదో చేస్తూ ఉంటారు ఈ మంత్రమైన ఆ మంత్రం ఆ మంత్రమైన పక్కన పెట్టేస్తూ ఉండడం అవిదితములు లాగుతూ ఉండడం తీర్థయాత్రలంతే మంత్రాలంతే పూజలంతే ఉపాసనలంతే అలా ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి మీరు విదితము కాబట్టి హేయము అవిదితము కాబట్టి అనుపాదేయం అవిదితము కాబట్టి ఉపాధేయము అనే రెండు కేటగిరీల్లో పెట్టడానికి వీలు లేనిది విదితా విదితాభ్యాదే ప్రతిషేన స్వాత్మన అనన్యత్ బ్రహ్మ విషయా జిజ్ఞాస శిష్య నివర్తి వేదంలో ఒక పారడాడాక్స్ ఉంటుంది ఆ పారాడాక్స్ లో శంకర్లు ఇక్కడ చూపిస్తున్నారు ఆ పారాడాక్స్ ఏమిటంటే వేదం ఏమని చెప్తుంది నువ్వు వేదాన్ని వెల్లించు అని చెప్తుంది ఎవరికి బ్రహ్మచారికి చెప్తుంది వేదాన్ని వెల్లించు అని కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత శబ్ద బ్రహ్మ అతి వర్త ఈ జ్ఞాని ఆత్మజ్ఞాని శబ్ద బ్రహ్మను శబ్దబ్రహ్మ అంటే వేదం దాన్ని దాటి పైకి వెళ్లిపోతాడు కాబట్టి వేదం వల్లించమని చెప్పిన వేదం ఏదైతే వల్లించిన వేదం చాలరా ఈ పాటికి దాటి పైకి వెళ్ళు అని చెప్తుంది వేదాన్ని పట్టించిన వేదమే వేదాన్ని విడిపించేస్తుంది పెళ్లి చేసుకో అని చెప్తుంది శాస్త్రం వీడు కాశీ బయలుదేరతాడు మామూలుగా పెళ్లిళ్లలో ఇదో ఇది కనపడుతుంది కాశీ బయలుదేరుతాడు కాశీ యాత్రని కాశీ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ వేషం ఎలా ఉంటుంది ఓ గావన్సా కట్టుకుంటాడు మొదల మీద కండుబాహటు వేసుకుని ఓ జోలి ఓ జోలి పెట్టుకుని జోలి ఎందుకంటే భిక్షాటనం చేసి బ్రతకడానికి ఓ పాత గోడుగు ఒకటి వేసుకుని కాశీ బయలుదేరతాడు యాత్రలో వర్షం వచ్చినా ఎండొచ్చినా ఈ గొడుగు ఉపయోగపడుతున్నాడు పాత గొడుగు సో అది పెట్టుకుని పోతూ ఉంటాడు పోతూ ఉంటే ఈ పెళ్లి కూతురు అన్నం వస్తాడు వచ్చి వాడి గెడ్డం కింద బెల్లముక్క పెడతాడు బెల్లముక్క సింబల్ ఫర్వా భోగానికి సింబల్గానికి ఆ బెల్లముక్కని పాలల్లో ముంచి గెడ్డ కింద పెడతాడు బెల్లమొక్క రే నాన్న ఈ బెల్లమొక్క రా నీకోసం రా నువ్వు కాశీ ఇట్లా వెళ్ళమహం అని అర్థం దానికి ఆ బెల్లమొక్క పాలలో ఉంచి నోట్లో పెడతాడు పెడితే ఆ పాలు బెల్లవు ఆ రుచికి మరిగి కాశీ యాత్రని వాయిదా వేసుకోండి కాశీయాత్రని మానేయరు ఈ పూజ స్వామీజీ చెప్పారు నాకు వాయిదా వచ్చి కాశీయాత్ర ఇస్ నాట్ అబ్యాండెడ్ ఇట్ ఈజ్ నెవర్ ఎబ్యాండెడ్ ఇట్ ఈజ్ ఓన్లీ పోస్ట్ పోన్ వీడు వీడు అవైలటేట్ చేస్తే కడు వీడి ఎవర్ అండర్ టు అండ్ దేర్ఫాల్ హీ హల్ బట్ అక్కడ మంత్రాలు అవి ఎలా ఉంటాయంటే హీ అండర్ టేక్ సీట్ హీ పోస్ట్ పోన్ సీట్ అని వెనక్కి వస్తాడు కాబట్టి నువ్వు సన్యసించుము నువ్వు పెళ్ళాడు అని చెప్పిన వేదమే చాలా బాగా పెళ్లి ఇంకా బతుకంతా పెళ్ళానా విలుబెట్టు అని వీడి చేత త్యాగంగా ఏం మంత్రాలన్నింటినీ విడిచేత పట్టిస్తుంది పట్టించి ఇప్పుడు ఈ మంత్రాలన్నింటినీ మిగిలిపెట్టే ఇంకా ఓం మిగిలింది ఓం మంత్రం కాని మంత్రం అదేమి సెలబల్లో ఏం కాదు ఇట్ ఈజ్ ఎ నేచురల్ సాండ్ కాబట్టి ఇట్ ఈజ్ ఈ ప్రకృతి మంత్రం అది మంత్రం కానీ మంత్రం కాబట్టి మంత్రాలన్నీ విడిచిపెట్టి వీడు మంత్రం కాని మంత్రం పట్టుకూర్చుంటాడు మంత్రాలన్నింటినీ ఎవరు పట్టించారు వేదమే పట్టించింది వీడిచేత ళ్ళీ వేదమే విడిచిపెట్టేసింది వేదం ముక్కుకు తాడేస్తుంది అలా వర్ణించారు భాగవతం ముక్కుకు తాడు వేస్తుంది నువ్వు గృహస్థువి నిద్రపోకలే ఈ పాటికి కర్మ చేయి అని ముక్కుకు తాడేసి ఎద్దును లాగినట్లు ఆగుతుంది ఆ తర్వాత వీడు కనుక కృతార్థులైతే వీడు కనుక వివేకవంతులైతే ఆ తాడు తీసేసి ఇంకా నీకు తాడలేనని ఎవరానన్నా నువ్వు వెళ్ళిపోయి కాబట్టి వేదన ఏమని చెప్తుందంటే జిజ్ఞాస కథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇప్పుడు ఏమని చెప్తుందంటే జిజ్ఞాసని పక్కన పెట్టు జిజ్ఞాస దేని మీద ఉంటుంది అవిదితము గురించి ఉంటుంది జిజ్ఞాస ఇప్పుడు బ్రహ్మ అవిదితము కానే కాదు కాబట్టి ఇంక జిజ్ఞాస ఏమిటి అంటే అర్థమేమిటి జిజ్ఞాస ఉన్నంత వరకు బ్రహ్మ నీకు లభించదు అయితే మరి జిజ్ఞాస లేకపోతే వేదాంతమేమిటి జిజ్ఞాస ఉండాలి జిజ్ఞాసతో వేదాంతంలోకి వచ్చి వేదాంతాన్ని అర్థం చేసుకుని జిజ్ఞాసకు మళ్ళు ఎనికి ఏ దృష్టాంతం చెప్తాడు దప్పికతో వస్తాడు చల్లటి పానకం బెల్లం పానకం చెంబుడు పానకం మీరు చక్కటి చల్లటి తయారు చేసి ఇస్తారు ఇస్తే ఆ చెంబుని తీసేసుకుని తాగేస్తాడు తాగేసిన తర్వాత ఈ లోపల ఇంకో చెంబు తయారు చేసి ఇస్తే ఎందుకని పిపాస నిర్వర్తిత స పిపాస వెనెత్తిపోతుంది అలాగే నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి నేను వస్తాడు తెలుసుకుంటాడు తెలుసుకుని తెలుసుకోవాల్సిందేమీ లేదు నేనే అయి ఉన్నాను ఇంక తెలుసుకోవడం జిజ్ఞాస నిర్వర్తితము సారీ నివర్తితము ఉంటుంది సో నివర్తితం అంటే అర్థం ఏంటి దీని నీతి ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ చదివండి నేను చాలా మంచి ఎక్స్ప్రెషన్ And eventually the ātman is known to the seekers, but the seekers will not know ātman as long as he is seeking. As long as you seek, you won't get it, but only seekers will get it. It is not objective, it is eternal subject. We uh, call it eternal subject. We call it prāraṁ mahalo jījnāsato āraṁ bhañjastaraṁ, but final guy, ājījnāsa nevartitama ipotundi. జిజ్ఞాసతో ఆరంభం చేసినప్పుడు ఎలా ఆరంభం చేస్తారు నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఆత్మ నాకు తెలియలేదు అవిదితము దాన్ని తెలుసుకోవాలి అని ఆరంభం చేస్తారు ఇప్పుడు అవిదితము అనే దానికంటే అతీతము అని తెలుసుకుంటాడు తెలుసుకుంటే జిజ్ఞాస అనేది ఎప్పుడు అవిదితము ఏడలా ఉంటుంది కనుక ఇప్పుడు అవిదితము కాదు అని తెలియగానే ఆ జిజ్ఞాస వెనుకకుపోవును నేను పరమాత్మను తెలుసుకోనక్కర్లేదు ఎందుకంటే తెలియబడేది ఇతరం అవుతుంది పరమాత్మ నా స్వరూపమే కాబట్టి పరమాత్మ భావంలో ఉండిపోవడమే తప్ప పరమాత్మని తెలుసుకోనక్కర్లేదు ఒకడు పరమాత్మని కొలుద్దామని కొలబద్ద జీవిలో పెట్టుకుపోయాడు పరమాత్మను మీకు తెలుసో తెలియదు కొలుస్తారు పరమాత్మ కొలబద్ద ఇది ఐదంగుళాలు పరమాత్మ ఏడంగుళాలు పరమాత్మ ముప్పై రెండు అడుగులు తిరుపతిలో పరమాత్మ ఇంకెక్కడా కూడా పరమాత్మ ముప్పై రెండు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు ముప్పై ఒక్క అడిగే ఉండాలి ఇలా కొలుస్తూ ఉంటారు పరమాత్మని కొలుస్తూ ఉంటారు కొలిచి కొలిచి కొలిచి పరమాత్మ కొలవబడేవాడు కాదు అని తెలుసుకున్నాడు వాడు అప్పుడు జేబులో ఉన్న కొలబద్దని ఏం చేస్తాడు పక్కన నిజానికి నేను అంటున్న కొలబద్ద బుద్ధి అని ఉంటుంది వీడు బుద్ధితో పరమాత్మను తెలుసుకున్నటంటే అర్థం ఏంటండి బుద్దితో పరమాత్మని కొలవడం అనే తెలియడం అంటే కొలవడమే టు నో ఈజ్ టు మెషర్ టు మెషర్ ఈజ్ టు నో సో యూ వాంట్ టు మెషర్ గాడ్ దట్ ఈస్ హౌ యూ స్టార్ట్ అల్టిమేట్లీ యూ నో దట్ భగవాన్ ఈజ్ ఇమ్మెషరబుల్ అండ్ ఫోర్ ఆ మెషర్మెంట్ స్టిక్ను చూసారా కొలబద్ద అది భావనారూపంగా ఉంటుంది దాన్ని తీసు కాబట్టి విదిత అవిదితముల కంటే అన్యము కనుక హేయ ఉపాధేయములున్న రెండింటినీ ప్రతిషేధించిన పరమాత్మ హేయము కాదు ఉపాధేయము కాదు అని ప్రతిషేధించేప్పటికీ పరమాత్మ తన స్వరూపము కంటే అనన్యము అని తెలిసిపోతుంది ఎందుకంటే ఏది హేయమో అది అన్యము ఏది ఉపాధేయమో అది అన్యము పరమాత్మ హేయము కాదు ఉపాధేయము కాదు కాబట్టి అన్యము కాదు ఒక ఆర్గ్యుమెంట్ రివర్స్ ఆర్గ్యుమెంట్ ఏది అన్యమో అది హేయము గాని ఉపాధేయము గాని అవుతుంది ఏమండి ఏదైతే హేయము కాదు ఉపాధేయము కాదో అది అన్యమే కాకుండును అర్థమైంది కదండి కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ హేయము కాదు ఉపాధేయము కాదని తీసి తోసిపుచ్చినారో పరమాత్మ ఏందో అన్యత్వమే తోసిపుచ్చినట్లయినది కాబట్టి స్వాత్మన అనన్యము తనకంటే అన్యము కాలుదానికి జిజ్ఞాసేమిటింకా కాబట్టి జిజ్ఞాస కూడా వెనుకకు మళ్ళును బ్రహ్మను తెలుసుకోవాలి అనే కోరిక నివర్తిత సదు వెనుకకు ఎందుకంటే నహి చూడండి ఈ వాక్యాలను అన్నిటినే తెలుగులో అనువాదం చేయటం డిఫికల్ట్ నేను పడ్డాను పాటలు ఆ అది మనస్సులో పెట్టుకుని నేను ఇంతలా వివరంగా చెప్తున్నాను మీకు అలాగా తేలిగ్గా ఉంది అని అనిపించవచ్చు బట్ అది చాలా మోహాన్ని కలిగిస్తుంది తేలిగ్గా ఉందని అనిపిస్తుంది మీరు పనిచేయండి వారం రోజుల తర్వాత మీరు చదివి చూడండి మీకు మళ్ళీ మోహం కలగకపోతే నేను చెవిచ్చేస్తాను మోహం అంటే భ్రమ కలుగుతుంది ఏమిటే వాక్యాలు ఎలా నేను చెవి ఇచ్చేస్తానంటే మా మిత్రుడు ఏమన్నాడో తెలిసిన నీ చెవి ఎందుకు ఎందుకు పనికిరాని చెవి నువ్వేటావు అంటే చెవికి ఏదో కుండల ఉంటే చెవి ఇచ్చే ఉపయోగపడాలి కొత్త వావసండి ఇది కాబట్టి దాని కాకో మిత్రుడు ఉండేవాడు అలాంటి ఉండేవాడు కనుక సో ఇక్కడ దాన్నే దాన్నే చాలా లోతుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ భాష శాస్త్రీయమైన భాష దాన్ని తెలిసిపోతే ఏమీ లేదు కానీ తెలియకపోతే తెలియనట్టుగానే ఉండి అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ వాక్యం చూడండి నహి అన్యస్ స్వాత్మన విదితా విదితాభ్యా అన్యత్వం వస్తున సంభవతి ఇతి ఆత్మా బ్రహ్మా ఇష వాక్యా హీ ఏళయనగా పంచమే తనస్వము కంటే ఇతరమైన దానికి నవతి అమో ఈ వాక్యం ఎలా ఉందో చూడండి స్వాత్మ స్వాత్మ అన్యస్ వస్తున విదితా విదితాభ్యాం అన్యత్వం న సంభవతి ఇప్పుడు సరిపడింది తన స్వరూపము కంటే ఇతరమైన వస్తువు తన స్వరూపము కంటే ఇతరమైన వస్తువు విదితమేనా అవుతుంది లేకపోతే అవిదితమైన అవుతుంది తప్ప విదిత అవిదితముల కంటే అన్యము ఎన్నడూ కాదాలదు తెలిసిందండి అది తన స్వరూపము కంటే ఇతరమైందంటే అది తప్పనిసరిగా అయితే విదితం లేకపోతే అవిదితం తప్ప విదితము కాదు అవిదితము కాదు విదితావిదితముల కంటే అన్యము అనేటువంటి ప్రసక్తి కోదా రాదు అదే అంటున్నారు చూడండి తెలుగులో ఏదైనా తన స్వరూపము కంటే ఇతరమైన వస్తువు విదిత అవిదితముల కంటే ఇతరము అట సంభవము కాదు దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి ఆత్మ మాత్రమే విదిత అవిదితముల కంటే ఇతరము వెరీ ఇంట్రెస్టింగ్ సో కాబట్టి ఆత్మయే బ్రహ్మ ఇది ఏష వాక్య అర్థ అంటే దాని అర్థం అంటూ తెలుసుకోండి కాబట్టి ఆత్మస్వరూపమే అవుతుంది ఎప్పుడైతే శృకృతి ఇప్పుడు తత్వమసి అంటే వీడికి అర్థం కాదు అహం బ్రహ్మాస్మి అంటే వీడికి అర్థం కాదు విదితా విదితముల కంటే అన్యము బ్రహ్మ అన్నప్పుడు కూడా అర్థం కాకపోతే ఇంక వాడిని ఏం చేస్తారు ఇంకా ద్వైతానికి ఇంకెక్కడ తాగు ఎక్కడ ఉన్నది ఎందుకంటే ద్వైతమే సత్యమైతే పరమాత్మ విదితమైనా అవ్వాలి అవిదితమైనా అవ్వాలి కొంతమందికి విదితమైపోతుంది కొంతమందికి అవిదితంగా మిగిలిపోతుంది పరమాత్మ వైకుంఠంలో విష్ణువు నాకంటే ఇతరుడు అనుకోండి అప్పుడు ఆ పరమాత్మ ఏమవుతాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి విదితము మనకే అవిదితము అవుతాడు నరేంద్ర మోడీ గారు మనకే అవిదితము అక్కడ ఆయన చుట్టూ కొంతమంది ఉన్నారు వాళ్ళకే ఆయన విద్యతము అలా అవుతాడు కదా కాబట్టి మనం ఏం చేయాలి ఆ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టుకోవాలి పట్టుకుని ఆయనకి దగ్గరికి వెళ్తే క్రమంగా ఆ అవిద్యతం నుంచి మనకే ఆయన విదితము అవుతాడు దిస్ ఈస్ ది ఆపరేషన్ టువర్డ్స్ గాడ్ దేవుడిలో ఉంటాడు కాబట్టి దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఆయన అవిదితము అక్కడ చుట్టూ ఉన్న కొంత వాళ్ళు అలాగే నామిన్కలేచర్ కూడా ఉంటుంది నిత్య సూర్యులు సూర్యు అంటే పండితుడు జ్ఞాని వాళ్ళు నిత్య సూర్యులు ఎవళ్ళు ఏవో కొన్ని పేర్లు చెప్పడం గరుత్పంతుడు విశ్వక్సేనుడు సనకుడు సరేందరుడు వీళ్ళందరూ నిత్య సూర్యులు కూడాను లక్ష్మీదేవి కూడా నిత్య పండు వేస్తూ వాళ్ళు వాళ్ళు వాళ్ళు నామిన్కలేచర్లో వాళ్ళు దేవాంతకులు ఎలా వేస్తారు సో ఈ నిత్యసూర్యులు అంటే నిత్యమో తెలుసుకుని ఉంటారు ఆ పరమాత్మను వాళ్ళు మనం అజ్ఞానులము ఇక్కడ కూడా ఉన్నాం అయితే మనకు గురువు గారు ఉన్నారు ఆయన ఆయన మంగళాశాసనం చేసినట్లయితే మనం కూడా ఈయన కూడా ఈ జన్మ అయిపోయిన వెంటనే నిత్య సూర్యుల్లో చేరబోతున్నాడు ఆయన మనం కనుక ఈయన తోక పట్టుకున్నట్లయితే అంటే ఈయన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే తోక కాదు కండుగా పట్టుకున్నట్లయితే మనల్ని కూడా నిత్య సూర్యుల్లో పడాస్తారు ఆయన చేసింది ఏమైనా జాదరెడ్డి మీరు చెప్పండి మీరు ఫెయిర్గా చెప్పండి ఎటుొచ్చి దాని దాని దాని సంగతి నేను బట్టబదులు చేసి మాట్లాడుతున్నాను అది ఐఎనాట్ ఎగ్జాదర్ రెడ్డి కాబట్టి దేవుణ్ణి అవిదితము విదితము అనే కేటగిరీల్లో మీరు వేశారు అంటే అంత గడబడై ఆత్మ కంటే భిన్నమైన దేవుడే మీకు తేల్తారు దేవుడు విదితము కాదు అవిదితము కాదని ఎప్పుడైతే అనేశారో అది ఆత్మ కంటే ఇతరము కాని కాదు ఆత్మాచ బ్రహ్మ అని నిరూపించబడుతుంది ఈ విషయాన్నే శృతులు సుస్పష్టంగా చెప్తున్నాయి ఎలాగా అయమాత్మా బ్రహ్మ దీన్ని అభినయము అంటారు అయమాత్మ అభినయం అయమాత్మా బ్రహ్మ అక్కడ అభినయం ఇన్వాల్వ్ అయి ఈ ఆత్మయే బ్రహ్మ య ఆత్మ అపహత పాపము గలవాడు జీవుడు పుణ్యపాపములు లేనివాడు దేవుడు అనే కదా నువ్వనేది చూడు ఈ ఆత్మ అపహత పాప్మా పాప అంటే పుణ్యపాపములు పుణ్యపాపములు రెండింటికి కలిపి పాప పేరు సో బంధహేతువులైన పుణ్యపాపములు లేని లేనిది ఆత్మ అంటే బ్రహ్మే అవుతుంది ఎందుకంటే అపహిన అభినయం అంటే యాక్ట్ చేసి చూపించడం అదొక ప్రమాణం మీరు యాక్ట్ చేస్తే అదే వాళ్ళకి అర్థమైపోతుంది చెప్తే తెలుస్తుంది యాక్ట్ చేస్తే ఆత్మ బ్రహ్మ ఇగో ఈ ఆత్మ ఇక్కడ ఉన్న ఆత్మ వాడు బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మ అంటే ఇది ఇలా అనుకోసాడు అయమాత్మ అదే బ్రహ్మ భూమి హృదయంలో ఉన్న ఆత్మ చైతన్యమే బ్రహ్మ శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు ఈశ్వర సర్వభూతానా హృదేశే విద్యుత్ దాన్ని అభినయం చేసి శ్రీకృష్ణుని రూపంలో పరోక్షాద్ బ్రహ్మా ఆత్మా సర్వాంతరంతరే ఆ రెండు శృతులు తర్వాత చెప్తాం రెండు శ్రుతులు చెప్పాను ఇంకో రెండు శృతులు మిగులున్నాయి ఆయన ఏం చేశారో తెలుసినా మీరు గమనించారా మొత్తమొదట అధర్వణ వేదం తర్వాత సామవేదం తర్వాత యజుర్వేదం తర్వాత మళ్ళీ యజుర్వేదమే అలా ఇచ్చారు నాలుగు వేదాలు ఇచ్చారనుకున్నాను ఇట్స్ ఓకే అదే రెండు షుతులు చెప్పాను ఇంకో తర్వాత ఓం పూర్ణమర పూర్ణమిదం పూర్ణమే పూర్ణస్ పూర్ణమాద పూర్ణమేవాశిషకేం శాంతిశ్యాం తిశ్యా